ర్గము కాబట్టి వాళ్ళ యొక్క శ్రద్ధని వాళ్ళు వాళ్ళ ఓ రకం అది కూడా శ్రద్ధని మీరు అనొచ్చు అంటే ఈ కాంటెక్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ ని శ్రద్ధ అనే పదంతో ఉపయోగించలేదు ఇక్కడ శ్రద్ధ అంటే సర్వేశ్వరుని ఎందుండేటువంటి ప్రేమయే శంకర్లు కూడా అలాగే వ్యాఖ్యానం చేస్తున్నారు తపశ్రద్ధే ఏ హి అరణ్యే అంటే బ్రాహ్య సుఖాలకు దూరంగా అరణ్య అంటే శాంతా కామనల్ని క్షమించిన వారి విద్వాంస నిత్యానిత్యవస్తు వివేకాన్ని కలిగి తపశ్రద్ధే ఏ ఉపవసంతి కర్మానుష్ఠానం చేసి చేసుకుంటారు జపం తపస్సు చేసుకుంటారు నిండుగా ఉంటుంది వాళ్ళు మరి దేహయాత్ర అనేది ఒకటి ఉంది కదా కోరికలన్నీ తీరిపోయాయి చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే దేహయాత్ర చేసుకుంటారు భైక్ష్యచర్యా చరంత భైక్ష్యచర్య అనేది వానప్రస్థ సన్యాస అనే రెండు ఆశ్రమాలను సూచిస్తుంది అక్కడ భైక్ష్యచర్య అనేది ఇట్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ డిస్పోజిషన్ అంటే దేహం దేహాన్ని నిలబడడానికే కదా కామన లేని లేవు ఉడికి దేహధారణం అయితే చాలు అంటే ఆకలేశనప్పుడు భోజనం అప్పుడైనా ఒక గొప్ప కాఫీ టీ రూఫ్ వర్షం పడ్డప్పుడు రూఫ్ సో డిస్ మంచిదే నీట్ అని దగ్గట్ ఇట్ భైక్ష్యచర్యా చరంత అయితే it has to eventually lead to atma gnanam atma gnanam ki lead cheyal kada lead cheyal ante we need work cheyal kada daniki he has to work for it kani he doesn't work for it chudandi so, inkoka level lo stuck aipoyadu so we are in a level mana stuck aipoyi pramadam unnadu so but then it is a wonderful growth and the person will will grow further because he started the journey విల్ గ్రో ఫర్దర్ తండ్రి గారు సో ఈ విధంగా భైక్ష్య చర్యను చేసుకుంటూ ఈ లోపల దేహత్యాగం చేస్తాడు ముఖ్యంగా వానప్రస్థాశ్రమాన్ని తీసుకోవచ్చు వానప్రస్థాశ్రమంలో కూడా భైక్ష్య చర్యని చెప్పారు అంటే ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి గృహస్థులు ఏదో పిల్లలు వాళ్ళు చదువు సంధ్య పూర్తయింది ఆ చదువు పూర్తి చేసి వాళ్ళ పడుతున్నారు ఇప్పుడు ఇంకా వాళ్ళ జీవితంలో ప్రవేశించేసి కలగాపులకం చేసేయడం అలా కాకుండా ఈ విధమేదో లెట్ దెమ్ లీవ్ దయర్ లైఫ్ ఒకసారి మన జీవితాన్నే మనం చూసుకుంటే మనం యువనంలో ఉన్నప్పుడు మనం భార్య వివాహం చేసుకుని కొత్త కాపురం పెట్టినప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ ఎక్కువ లేకుండా ఉంటే బాగుండు అని అనుకునేవాళ్ళమా లేదా తప్పకుండా అనుకునేవాళ్ళం ప్రతి యంగ్ మ్యాన్ను అలాగే అనుకుంటాడు ఎందుకంటే హీ వాంట్స్ టు మేక్ ఏ లైఫ్ ఫర్ హింసెల్ఫ్ తన జీవితాన్ని తాను నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహంలో ఉంటాడు ఏదైనా తప్పుదారిని వెళ్తుంటే మనం బోధించటం మన ధర్మం అది బోధించాలి ఒకటికి రెండు సార్లు బోధించాలి న్యాయమే బట్ అదర్వైజ్ వెన్ హీ వెన్ హీ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్ బెటర్ లీవ్ హిమ్ ఏ లోన్ ఆర్ హర్ ఇంకే వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి ఈత నేర్చుకుని ఎంతసేపు పట్టుకుని ఈత వాడు ఇంకా నాకు వచ్చేసింది నాన్నగారు వదిలిపెట్టేయండి డబ్బే నువ్వు వదిలిపెట్టేస్తే ములిగిపోతావేమో అంటే ఇంకా వాడు ఎప్పుడూ ఈత నేర్చుకుంటాడు సో నాకు ఈత వచ్చేసింది నాన్నగారు మీరు నడుపు పట్టుకొద్దు వదిలేయండి అని నన్నప్పుడు తక్కువ చూడాలి వదిలేసిన వెంటనే మునిగిపోతున్నాడు అనుకోండి ఒకసారి మళ్ళీ పైకి లావర్ చేయొచ్చు ఎప్పటికైనా మొత్తానికి నాయన నీకు వచ్చేసింది నువ్వు నీ ఈత నువ్వు ఇదికో అని మనం గెట్టెక్కేసేసి ఇంకా అటుకేసి చూడకూడదు అటుకేసి చూస్తుంటే మళ్ళీ వాడు భయం ఉంది ఇంకా వాడు ప్రారంభం అనేది ఒకటి ఉంది ఒకప్పుడు మనం పట్టుకున్నా ఉన్నా వాడు మునిగిపోయినా మునిగిపోవచ్చు వి కాన్షియసే కాబట్టి వాడి ప్రారంభాన్ని బట్టి వాడి జీవితాన్ని వాడు గడుపుతాడు లోకంలో అనేక మంది ఉంటారు ఎవరి ప్రారంభాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఉరికే మన పిల్లవాడు అనేటువంటి ఒక ఆసక్తి చేత అటాచ్మెంట్ చేత మనం ఉరికే కంగారు తప్పిస్తే ఎవరిథింగ్ విల్ బి ఆల్ రైట్ ఆల్ రైట్ మీన్స్ వాట్ ఎవర్ హ్యాస్ టు గో ఆన్ ఇట్ విల్ గో ఆన్ సో ఆ ఒక ఐ డోంట్ కాల్ ఇట్ ఇన్డిఫరెన్స్ ఐ కాల్ ఇట్ నాన్ అటాచ్మెంట్ సో ఎ జనరస్ నాన్ అటాచ్మెంట్ జనరస్ నాన్ అటాచ్మెంట్ అంటే అర్థం ఏంటి ప్రేమానురాగాన్ని మనం చూపిస్తూ ఉంటాం అట్ ది సేమ్ టైం వి బ్లెస్ దెమ్ అండ్ లీవ్ దెమ్ ఎలో దీనికి వానప్రస్థాశ్రమము అనిపడు ఈ వానప్రస్థాశ్రమంలో ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే భిక్ష తీసుకుంటాడు ఎక్కడ భిక్ష తీసుకుంటాడు భార్యాభర్త కలిసి పిల్లల దగ్గర భిక్ష తీసుకుంటారు అంటే అలా డిక్లేర్ చేసి అది ఒక ప్రోటోకాల్ కింద పెట్టమన్న అభిప్రాయం కాదు ఈ ఐడియా ఈజ్ లైక్ దాట్ హీ లివ్స్ ఇన్ దట్ ఐడియా మనకి పిల్లలు భిక్షిస్తున్నారు మనం భిక్ష తీసుకుని పుజిస్తున్నాం భిక్ష అనే ఎప్పుడైతే అన్నారో కంప్లైనింగ్ అవి ఉండవు యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది భిక్ష అర్థం అది యాక్సెప్టెన్స్ వచ్చినట్టు భిక్ష యాక్సెప్టెన్స్ లేదు నాకు కావాల్సిన విధంగా వంకాయ కారం పెట్టుకోరా ఈ విధంగా నేను చెప్పినట్టుగా పెట్టాలి అంటే అది గ్రహిస్తున్నావు అది గ్రామీ చేసుకో పడుతుంది అలా కాకుండా మీరు ఏదో వెళ్ళినా నాకు సంతోషమే ఏదో సింపుల్గా భోజనం పెట్టండి నేను తినేసి కృతార్థం అవుతాను రెండు దయచేసి కూర్చో అని అన్నట్లయితే దాని పేరే భైక్ష్య చర్యా చరంత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యూ నీడ్ నాట్ హ్యావ్ వెరీ వెరీ బిగ్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్ మనకున్న ఇంట్లోనే మనకున్న పరిస్థితుల్లోనే మనం చేసే భోజనాన్ని సరైన యాటిట్యూడ్ తోటి భిక్షాచర్యం కింద మార్చేసేసుకోవచ్చు భైక్ష్యచర్యాం చరంత ఎవ్రీ వన్ ఆఫ్ యూ కెన్ డూ దాట్ ఇట్ ఈజ్ సో ఈజీ ఎ థింగ్ డిస్పోజిషన్ మనస్సు యొక్క అవగాహనే ముఖ్యం కాబట్టి ఆ విధంగా వాళ్ళు యాక్సెప్టెన్స్ తోటి ఈశ్వరన్ అనుగ్రహం వల్ల మనకి ఏది లభిస్తే అదే అనే ఆ విధంగా భైక్ష్యచర్యాం చరంత భైక్ష్యచర్య చేసేస్తారు ఈ లోపల ఆత్మజ్ఞానాన్ని పొందేరా జీవన్ముక్తులైపోతారు కానీ ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి అనే యాటిట్యూడ్ వాడికి ఉండాలి లేకపోతే రహించదు జ్ఞానము అంత తాను తలుపు తట్టి ఎవరికి కలిగించదు సో ఆత్మరూపునిగా ఈశ్వరుడు తన హృదయంలోనే ఉన్నా వాడు తెలుసుకోవాల్సి ఉంటుంది అవిదిత దేవహ నైనం భునక్తి మీరు తెలుసుకునే వరకు మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించడు మీరు తెలుసుకోవాల్సి It is your responsibility. Kāne while you, they get stuck. Why is it stuck? It is a false notion. Each world is going to be there. Vaikunthal is not there. Okay, Vaikunthal is not there. Vaikuntham is not there. Vaikuntham is not there. He just doesn't know it. He is not there. ఒకవేళ ఎవరైనా మహాత్ముడు వైకుంఠం అంటే బుద్ధికి వైకుంఠం అని పేరురా వికుంఠ వికుంఠ ఏదో వైకుంఠం బుద్ధి బుద్ధి గుహతే వైకుంఠం అని పేరు సో ఆ బుద్ధి గుహలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అని చెప్పినా మీరేమో దేవుణ్ణి జీవుణ్ణి అంతా ఏకంపాకం చేసి పెడతారో మీకు భక్తి అంటే తెలియదు అని ఈ విధంగా ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టేసి హీ రిఫ్రూజెస్ టు సీ ది ట్రూత్ మెనీ పీపుల్ ద జస్ట్ డోంట్ వాంట్టు సీ ది ట్రూత్ బట్ మడిన్ హెడ్ అనేది ఉంటారు సో ఆ అజ్ఞానంలో ఫిక్స్ అయిపోయి ఉంటారు బట్ స్టిల్ నో ప్రాబ్లం యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ పుణ్యం ఏ కామనలు లేకుండా చేశారు కదా మరి కాబట్టి ఈ కామనలను కోరి స్వర్గానికి వెళ్ళారు చూడండి వాళ్ళకంటే కూడా ఉన్నత స్థానాన్ని వీళ్ళు పొందుతారు సూర్య ద్వారేణ తే విరజాహ ప్రయాంతి విరజాహ రజస్ అంటే కామనలు అంబిషన్స్ దానికి రజస్సు అని పేరు వీళ్ళు ఆ రజోదోషము రజోగుణము యొక్క ప్రభావం అది వేళ హృదయాల్లో లేదు కనుక విరజాహ చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు పుణ్య పుణ్యం పవిత్రమైన మనస్సు వీళ్ళు దేహ త్యాగం తర్వాత చంద్ర చంద్ర మార్గము సూర్య మార్గము దీన్ని దక్షిణాయన మార్గము ఉత్తరాయణ మార్గము అంటారు దక్షిణ మార్గము ఉత్తర మార్గం దీనికి మనవాళ్ళ వ్యాఖ్యానం ఏం చేసుకుంటారంటే దక్షిణాయనం అనే ఒక పీరియడ్ సిక్స్ మంత్స్ ఉత్తరాయణం అనే పీరియడ్ ఇంకో 6 మంత్స్ అని వ్యాఖ్యానం చేసి కూర్చుంటారు దట్ ఇస్ ఆల్ రాంగ్ ఇప్పుడు మీరు ఆలోచించండి సపోజ్ ఉత్తరాయణం అంటే ఇప్పుడు జనవరి పద్నాలుగున ఆరంభం అవుతుంది ఉంటుంది జనవరి పద్నాలుగు నుంచి ఇంక చచ్చిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి ఏమేమి అన్యాయం అండి అది అనుకూలంగా స్వర్గ సరిగ్గా లేదు జనవరి పద్నాలుగు తర్వాత ఎవరో ఇప్పుడు ఓసా మొబిన్ లేదంటే కూడా ఎవడన్నా జనవరి పద్నాలుగు తర్వాత ప్రాణత్యాగం చేశాడనుకోండి శుభం ఆయన జీవించి ఇది వాళ్ళని జీవించాలి నాట్ ఇంట్రస్టెడ్ ఇన్ హిస్ డెట్ ఐఎమ్ ఇది ఏ జనరల్ వే సో అంత మాత్రం చేత ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడంటే మీరు చేసిన కర్మలు పుణ్యాలు పాపాలు వాటి మాట కాబట్టి అక్కడ ఉత్తర మార్గము దక్షిణ మార్గము అర్థం ఇది నాట్ ఏ పర్టికులర్ పీరియడ్ అలాగంటే అభిప్రాయం సమాజంలో వచ్చేసింది ఎందుకు వచ్చిందంటే ఏవో కథల వల్ల వచ్చింది ఈ కథల ప్రారంభం ఏం చెప్తాం శాస్త్రంలో అలా ఎక్కడా ఉండదు భగవద్గీత చూడండి అలా ఉండదు బ్రహ్మసూత్ర భాషలో కూడా ఉంది దీని విచారం ఫలాధ్యాయంలో అక్కడ కూడా కాలఖండము కాదు అని స్పష్టంగా చెప్తారు అయితే లోకం ధోరణి లోకంలో ఎనీవే సో వాళ్ళు సూర్య ద్వారేనా అంటే ఉత్తర మార్గం దక్షిణ మార్గమో అంటే It is a, a kind of inferior path. If you, a <laughs> all, all a leur, at, it, you have then, it, so, it, a daily life, it is a Dakhshan Express, a Dakhshan Varga one time. If you have a daily life, if you have a daily life, you will die, you will die. If you have a daily life, you will die. There is a Dakhshan Express there is an engine. There is a coal engine. It is a Dakhshan Varga. ఉత్తర మార్గం అంటే 24 hours you reach ఫోర్ Of course otherwise places are also different. Just ఆర్ ఆల్సో డిఫరెంట్ జస్ట్ A better path. మీకు so ఏ more brilliant path. దాన్ని అంటే మోర్ బ్రిలియంట్ పాత్ అంచేత సూర్య ద్వారేణ అంటారు లెస్ బ్రిలియంట్ పాత్ చంద్ర ద్వారేణ సూర్యుడు చంద్రుడు కాబట్టి సూర్యద్వారేణతే విరజా ప్రయాంతి ఎక్కడికి వెళ్తారు బ్రహ్మలోకానికి వెళ్తారు బ్రహ్మలోకం అంటే సత్యలోకం అంటే ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ అమాంగ్ ది హెవెన్స్ హెవెన్స్ సిక్స్ హెవెన్స్ ఆర్ దే భూ భూలోకం ఇంకా పైనవన్నీ హెవెన్సే భూవ సువ మహ జన తపహ సత్యం ద సెవెన్త్ దే రీచ్ దే ఇప్పుడు స్వర్లోకానికి వెళ్ళారనుకోండి ఎవళ్ళు ఉంటారు ఇంద్రుడు ఉంటాడు ఇంతకుముందు చూసాం సురేంద్రలోకం అని గీతలో చూసాం సో ఇక్కడ ముందకంలో కూడా వచ్చింది సరే అది సత్యలోకంలో ప్రతిష్ఠితుడై హిరణ్య గర్భ వర్తతే అవిరాజ స్వరూపుడు అక్కడ ఒక ప్రతీకగా ఉంటాడు సత్యలోకంలో అదే అన్నారు ఎత్ర అమృత సపురుష అవ్యయాత్మ అంటే ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెవెన్ పొందుతారు అని చెప్పిన గమ్ముని కంగారు పడి కామన చేయకూడదు సో ఒక రాజుగారు ముగ్గురు భారీలు ఉండేవారు పూర్వం కథలు ఎలాగే ఉండి ఆయన ఏదో ఊరు వెళ్తే మొదటి భార్య దగ్గరికి వెళ్ళి నేను ఊరు వెళ్తున్నాను వాపస్ వచ్చేప్పుడు ఏం తీసుకురమంటావు అని అడిగారు అడిగితే ఆవిడ చెప్పింది నాకేమో వజ్రాల నెక్వస్ తెచ్చిపెట్టండి అని చెప్పింది రెండో భార్య దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగారు నాకు మంచి ఫస్ట్ క్లాస్ కంచిపట్టు చేర తెచ్చిపెట్టండి అయినా ఆవిడ అడిగింది మూడో భార్య దగ్గరికి వెళ్ళి అడిగారు అడిగితే నాకేం కావాలి మహారాజా మీరు వస్తే నాకు అదే చాలు ఉండాలి సరే ఊరు ఊరు ఊరు వచ్చాడు వజ్రాన్ని ఎక్లో సీవిడికి ఇచ్చాడు కంచిపట్టు చేర ఈవిడికి ఇచ్చాడు తను వెళ్లి మూడో భార్య యొక్క ఆస్థానంలో ఆవిడ ఎదురకుండా కూర్చుని కబుర్లు చెప్పడం ప్రారంభించాడు ఈడు వజ్రాల నెక్లెస్ పెట్టుకుని అడ్డ ముందు నిలబడి చూసుకుని సంతోషించింది సంతోషించి చుట్టుపక్కల చూస్తే రాజుగారు లేరు ఎక్కడున్నారని దాసని అడిగితే మూడో భారీ ఇంట్లో ఉన్నారనేప్పటికీ ఈ వజ్రాల నెక్లెస్ తీసేవతారు భార్య ఈ కంచి పట్టు చూసుకుని రాజుగారికి వస్తుంది చూస్తే రాజుగారు లేరు కాబట్టి ఈ కామనలు ఇలాగే ఉంటాయి కామకామాలసంతే ఈ కామకాములు ఉన్నారే వాళ్ళకి ఎంత కోరితే అంతే లభిస్తుంది అది కూడా ఇఫ్ దే హ్యావ్ ఎన్ ఎఫర్ట్ అలా కాకుండా కేవలం ఈశ్వరుణ్ణే కోరారన్న కోట సత్యలోకంలో ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉండొచ్చు అక్కడికి మోక్షం కాలేదు అయితే ఆ సత్యలోకంలో ఎత్ర స పురుష అవ్యయాత్మ అని అక్కడ మోక్షం పొందే అవకాశం ఉందన్నారు క్రమముక్తి అని పేరు దీనికి ఇదంతా కూడా శాస్త్రంలో వర్ణిస్తారు మోక్షం పొందే అవకాశం ఉంది ఎలాగ మోక్షం పొందే అవకాశం అంటే ఈ ఇంద్రుడు ఉన్నాడే వీడి జ్ఞానాన్ని పొందేడా పరమేశ్వరుల్లో విలీనమై మోక్షాన్ని పొందుతాడు కానీ వెరు వెరు వేషాలు వేసి జ్ఞానాన్ని పొందలేదనుకోండి మళ్ళీ హీ కమ్స్ బ్యాక్ వెరాజ్ హిరణ్య గర్భుడు విల్ నెవర్ కమ్ బ్యాక్ యునో వై హీజ్ ఏ జ్ఞాని హిరణ్య జ్ఞాని తర్వాత మనం ఎప్పుడైతే హిరణ్య గర్భలోకాన్ని పొందామో ఆయన జ్ఞాని కనుక జ్ఞాని సన్నిధిలో ఉంటే చాలా ఉపయోగం ఉంది ఆ సంస్కారము చాలా గొప్పగా పనిచేస్తుంది వీడి హృదయంలో ఇంకా ఏవైనా దోషాలు అల్పత్వ భావనలు ఉన్నా కూడా అవన్నీ కూడా పోయి ఆ హిరణ్య గర్భుడి దగ్గర అయా మహాత్మా నేను కృతార్థుణ్ణి కాలేకపోయాను మానవ లోకంలో మీ దగ్గర నేను ఉన్నాను ఇప్పుడు మీరు నన్ను కృతార్థుణ్ణి చేయండి అని వీడు ప్రార్థిస్తారు సహజంగా ప్రార్థిస్తే అప్పుడు ఆయన తత్వమసి బోధిస్తారు మళ్ళీ ఇదే బోధిస్తే ఆ బోధని తేలికగా వీడు ఆకలింపు చేసుకుని ఆ హిరణ్య గర్భలోకం ఆ కల్పాంతము నుండి ఎప్పుడైతే పూర్తి అవుతుందో అది వినాశాన్ని పొందుతుంది అప్పుడు హిరణ్య గర్భునితో సహా ఆ అద్వయపర బ్రహ్మలో విలీనమైపోయి కృతార్థుడతాడు దీనికి క్రమముక్తి అని పేరు ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత డౌట్ రావచ్చు ఏమైనా ఆ తత్వం సేవో తెలుసుకుంటే ఏమిటని ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడే జీవన్ముక్తులు అయిపోతారు వీఆర్ ది బ్రహ్మ నవన్ హీయర్ సో పుజ్య స్వామిజీ అంటారు చాలా కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని తపస్సు చేసి చేసి చేసి బ్రహ్మలోకాన్ని పొంది ఆ తర్వాత అక్కడ కొంతకాలం తర్వాత తత్వముసి నేర్చుకుని మోక్షం పొందడం నీకు లేక ఈ బ్రహ్మలోకం వద్దు నాకు ఏ కావాలి అని ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే మోక్షం కావాలా యూ చూస్ అని నిజంగా తర్వాత ఇంకోటి అంటారు బ్రహ్మ లోకం పొందడం చాలా కష్టం బ్రహ్మజ్ఞానం తేలిక తర్వాత బ్రహ్మలోకాన్ని పొందిన తర్వాత కూడా బ్రహ్మజ్ఞానం ఈజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్ యూ హ్ టు గేమ్ నాలెడ్జ్ వేర్ ఆల్సో సేమ్ నాలెడ్జ్ ఇక్కడ లోకల్ మహాత్మా చెప్తూ ఉంటే ఈ లోకల్ మహాత్మా మీద మీకు శ్రద్ధ ఉండకపోవచ్చు హెల్ంజే ఈ లోకల్ మహాత్మా చెప్పింది చెప్తాడు ఆయన బికాజ్ ఆయన వేదానికి అధిపతి కదా ఈ లోకల్ మహాత్మా తత్వం శ్రీ వేదం నుంచే చెప్పాడు కదా మళ్ళీ హిరణ్ జగన్భూడు కూడా ఇదే చెప్తాడు పైగా అంటాట ఓన్ వెళ్ళివాడ లోకల్ మహాత్మా చెప్తే నువ్వు విన్నావు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను ఇప్పుడే నాకు కా సో ఇట్ ఈజ్ ఇన్ డీడ్ లైక్ దాట్ భాష్యం ఏన తద్విపరీత జ్ఞానయుక్త వానప్రస్థా సన్యాసి నశ్చ ఇంతకు ముందు చెప్పినటువంటి ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం వాడు గృహస్థులు మరి బ్రహ్మచారుల మాట బ్రహ్మచారికి కర్మాధికారం లేదు భార్య ఉంటే కదా కర్మాధికారం బ్రహ్మచారి వెళ్ళం దొరుకుతుందికే వాడికి అధికారం సో కర్మాధికారం అన్నది గృహస్థాశ్రమం నుంచి ఆరంభం అవుతుంది గృహస్థుడిగా ఉండి కేవలం కామనలకే పరిమితమైన స్వర్గాన్ని పొంది మళ్ళీ వాపసు వస్తాడు ఆల్ దట్ వాజ్ ఓవర్ అయితే వీడు గృహస్థాశ్రమం నుంచి ప్రోగ్రెస్ ఎస్ ఫర్దర్ ఇవి వాట్ కుడ్ బి ది ప్రోగ్రెస్ గృహస్థం నుంచి ప్రోగ్రెస్ ఏముంటుందంటే వానప్రస్థ దట్ ఈస్ ది ప్రోగ్రెస్ దట్ ఈజ్ అనదర్ ప్రోగ్రెస్ సన్యాసి నశ్చ ఏమంటే మరి వానప్రస్థ టు సన్యాసి ప్రోగ్రెస్ ఉండద్దా మీరు గృహస్థ నుంచి వానప్రస్థాకి ప్రోగ్రెస్ అంటే వానప్రస్థా సబ్జాసి కట్టకట్టి పెట్టారేమి యూ హెవ్ టు సెపరేట్ దిమ్ బోత్ సో వానప్రస్థాహ ఈ స్వర్గ సత్యలోకాన్ని పొందుతారు సన్యాసులు మోక్షాన్ని పొందుతారు అని చెప్పాలి కదా అలా చెప్పకుండా వానప్రస్థాహ సన్యాసి నశ్చ అంటున్నారు ఏమిటి అంటే ఇక్కడ సన్యాసి ఇక్కడ నేను అండర్లైన్ మన ఆయన గారు చెప్పారు అండర్లైన్ చేసి రాసుకున్నాను నేను సన్యాసిన స్మృతి విహిత దండ సన్యాసిన అంటే సన్యాసం తీసుకుంటారే కానీ ఇంకా కర్మవాసనని వదలరు కర్మవాసన వదలడు అంటే అర్థం ఏంటో తెలుసు అండి యాక్టివ్ గా ఉన్నాడని కాదు అక్కడ పాయింట్ యాక్టివ్ గా అందరూ యాక్టివ్ ఉంటారు కర్మవాసన వదిలినవాడు యాక్టివ్ ఉంటాడు వదలని వాడు కర్మవాసన వదిలిన వాడు నల ముందు పుచ్చుకున్న వాళ్ళు అలాగా మూలక పడి ఉంటారనుకుంటున్నారే ఏమి అలాగేం కాదు కర్మణ్యఫిట్ ప్రవృత్తి నైవ కించిత్ కరోతి సహా బీయింగ్ వెరీ యాక్టివ్ హీ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ ఎనీథింగ్ దట్ ఈజ్ వెరీ గ్రేట్ స్టేట్ జ్ఞాని యొక్క అవస్థ కానీ వీళ్ళు కర్మవాసన వదలలేదు అంటే అర్థం ఏంటంటే ద్వైత వాసన వదల్లేదు అని ద్వైతం అంటే రెండు అనుకున్నారు ద్వైతం అంటే ఫ్లోరల్ అని అర్థం ఏమిటి కర్మవాసన ద్వైత వాసన ఒకటే అంటే కర్మ కారకాపేక్షంగా ఉంటుంది ఆరు కారకాలు ఉంటాయి కర్మ ఏమి పరస్పర భిన్నాలుగా ఉంటాయి వీడు కర్మవాసన కలిగి ఉన్నాడు అంటే భేదవాసన కలిగి ఉన్నాడు అంచేతనే నీ మనస్సులో భేదవాసన పోకపోతే నీవు సర్వ ఆత్మజ్ఞాన నిష్టాపూర్వక సర్వకర్మ సన్యాసం అని ఉంది చూసావా దట్ విల్ వెయిట్ ఫర్ యూ ఇట్ ఈజ్ నాట్ ఎ టైం ఫర్ దాట్ నువ్వేం చేస్తావంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని పూజాది చేసుకుంటో జపంది చేసుకుంటో నీవు ఆ ది సెకండ్ లెవెల్ ఆఫ్ సన్యాసాలు ఉంది అని చెప్పారు సో వానప్రస్థ దట్ కైండ్ ఆఫ్ సన్యాస వేర్ ది కర్సమ్ స్టిల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు కర్మాస్ అండ్ ద్వైత భేదం ద్వైత భావన ఉంటుంది అలాగంటే సన్యాసాన్ని తీసుకోవచ్చు ఈ సన్యాసంలో కూడా దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ సన్యాస సన్యాస ఈజ్ నాట్ యూనిఫామ్ థింగ్ వేరీ వేజెంట్లే మనం హూ నీడ్ నాట్ టేక్ సన్యాస బికాజ్ హీజ్ మనసా వాచ్యాకర్మణ సన్యాసే ఊరికే ఆశ్రమం తీసుకోవడం అన్నది ఊరికే ఫార్మాలిటీ హీ నీడ్ నాట్ టేక్ ఇట్ అటువంటి వాడు తీసుకున్న సన్యాసం ఆత్మజ్ఞాన నిష్టాపూర్వకంగా ఉంటాడు అది హయ్యెస్ట్ సన్యాస అయితే దాని ఎందు ఇంకా విధులు నిషేధాలు ఇంకే ఉండవు పూర్ణ సన్యాసం అది హంస పరమహంస అని అంటారు ఆత్మనిష్ఠుడై ఏ లేశమైనంత సందేహం కూడా లేదు ఆత్మా ఈజ్ బ్రహ్మన్ లేశమైన సందేహం కూడా ఒక పిసలు కూడా సందేహం లేదు మళ్ళీ దాంట్లోనే సందేహం వస్తే ఇంకా ఏం చెప్పాలండి భేదభావన వచ్చేసినట్టే మీరు తైత్రీయంలో చూశారు ఉదరమంతరం కుదితే అథతస్య భయం భవతి ఆత్మకి పరబ్రహ్మకి ఊతే అరం అంతరం భేదం కురుతే అథతస్య భయం భవతి వాడికి భయం తప్పదు వాడి కర్మల్ని ఉపాసనని చేసుకోక తప్పదు సో సర్వోత్తమైనటువంటి సన్యాసం అది ఇక్కడ చెప్పబడలేదు దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్ హియర్ ఎందుకంటే సర్వోత్కృష్టమైన సన్యాసంలో మళ్ళీ ఇంకా గతం లేదా ఆగతం లేదు ఎక్కడికో వెళ్ళడం అక్కడ పుణ్యము భోగాలు లేకపోతే హిరణ్య గర్భుడు ఆయన యొక్క అనుగ్రహం ఆల్ దిస్ ఈజ్ నాట్ దీ ఈజ్ ది హిరణ్య గర్భ దర్ ఇస్ నో అవర్ హిరణ్య గర్భ ఎప్పుడు తానే హిరణ్య గర్భుడే కూర్చుంటాడు జగత్తునందరినీ మృంగేసి చటుక్కుని కూర్చుంటాడు ఆత్మస్వరూపుడే కూర్చుంటాడు హీజ్ ది జ్ఞాని హీస్ జీవన్ ముక్త అయిపోయిందంటే వాడు బ్రహ్మే ఆ జ్ఞానే త్వత్మైవ మే మతం ఆత్మజ్ఞాన నానే అని శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి బ్రహ్మవే బ్రహ్మైవ భవతి అని ముండకంలో కూడా రాబోతుంది కాబట్టి ఆ సన్యాసిని మనం ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ చెప్పిన సన్యాసి ఆ పరమహంస స్థానంలో ఉన్నటువంటి హంస పరమహంస జస్ట్ సేమ్ వర్డ్స్ ఉంది ఆ సర్వోత్కృష్టమైన సోహం సోహం ఐ ఆమ్ దాట్ అహం పూర్ణ అహం బ్రహ్మ కొంతమందికి భయం అహం బ్రహ్మాస్మి అని అలాంటి భయం ఎందుకో తెలుసిన ఇప్పుడు మీరు అహం జా అన్నారు అనుకోండి ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టారనుకోండి చీఫ్ మినిస్టర్ గారు దాంట్లో ఒక ఆయన ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్ అన్నాడు అనుకోండి కేబినెట్ మినిస్టర్ ఒకరోజు ఏమవుతుంది వెంటనే మొన్నడే చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి లెటర్ వెళ్తుంది మిమ్మల్ని రిజైన్ చేయమని చీఫ్ మినిస్టర్ గారు కోరుతున్నారు మీరు రిజైన్ చేయవలసింది అని ఆయన సాయంకాలానికి రిజగ్నేషన్ లెటర్ ఇస్తే వెంటనే గవర్నర్కి ఫర్వాదు చేస్తారు ఆయన ఇవ్వలేదనుకోండి ఫలా నా మినిస్టర్ని డిస్మిస్ చేయవలసింది నేను గవర్నర్కి ఈయనే లెటర్ పంపిస్తా ఆయా చీఫ్ మినిస్టర్ అనే మాట కళలో కూడా అనడానికి వీరదు ఆయా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కూడా అనకూడదు ఎంతవరకు అంతే అలా అనరు అలా అన్నారంటే నేను చీఫ్ మినిస్టర్ అయితే బాగుండునో అని ఎవడైనా మినిస్టర్ ఉన్నాడు అనుకోండి భాస్కర్ రావు లాగా ఇట్ ఇస్ ఆల్ ప్రాబ్లం భయం అనమాట ఐఆమ్ సబ్సర్వేంటు ది చీఫ్ మినిస్టర్ అలాగే అహం బ్రహ్మాస్మి అనాలంటే భయం అమ్మో నేను బ్రహ్మను అంటే దేవుడు ముక్కు పట్టుకుంటాడేమో పొరపాడేమో ఎందుకంటే నేను చాలా అల్పుణ్ణిగా ఉన్నాను నేనే బ్రహ్మనైపోతానా ఇట్ మే నాట్ బి సో వీ విల్ సీ లేటర్ అని ఎత్కించి సందేహం కానీ భేదం కానీ ఉంటే but he is a lower level, yet sanyasi. But no commonness, no commercialism, pure shraddha tapas, tapas shriddhe. He will grow, later he will grow, Helen Yagar Bhadu Bosistado, he will gain that lot. He janthane in nenduja penante, a sanyasi nahane padarne vāna-prastho to combine jasi, they are made into one unit. You have to understand that unit correctly, that's why. vāna-prasthaha sanyasi nahan, vilu maru. వీళ్ళేం చేస్తారు అన్నాం తపహ శ్రద్ధే తపహ్రమ విహితం కర్మా శ్రద్ధ హిరణ్య గర్భాది విషయా విద్యా వీళ్ళేం చేస్తారంటే తపశ్రద్ధే ఉపవసంతి తపస్సుని శ్రద్ధని అనుష్ఠిస్తూ ఉంటారు వాటికి కమిటైపోయి జీవిస్తూ ఉంటారు ఏమిటి తపస్సు అంటే ఏమిటి కర్మ తపస్సు అంటే కర్మ రూపంగానే ఉంటుంది వానప్రస్థాశ్రమంలో ఏవో కర్మలు ఉంటాయి ఏ కర్మలు ఉంటాయో చెప్పమంటారా సంధ్యావందనం ఉంటుంది వానప్రస్థుడికి కూడా సంధ్యావందనం ఉంటుంది బాధ్యాతలు కలుసుంటూ ఉంటారు ఈయన సంధ్యావందనం చేసుకుంటాడు ఆవిడ కూడా ఏదో పూజ గౌరీ పూజ ఇది ఏదో ఆవిడే చేసుకుంటుంది సో అది ఆశ్రమ విహితమైన కర్మ వానప్రస్థంలో అతిథి పూజ కూడా ఉంటుంది వాళ్ళు భిక్ష తీసుకుంటారు కుమారుల దగ్గర కూతుళ్ళ దగ్గర లేకపోతే అల్లుళ్ళ దగ్గర సారీ కోడళ్ల దగ్గర భిక్ష తీసుకుంటారు వీళ్ళ దారిని వీళ్ళు ఉంటారు ఈ ఎవడైనా అతిథి వచ్చారని కొన్ని వేళ్ళని దర్శించడానికి ఆ రెండు దయచేయండి అని వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళకున్న రిసోర్సెస్ లో దే ఆర్ విల్లింగ్ టు షేర్ విత్ ది గెస్ట్ అలాంటి అతిథి ధర్మం కూడా వానప్రస్థంలో ఉన్నది సో అటువంటి స్వాశ్రమ విహిత కర్మ వానప్రస్థానికి సంబంధించిన కర్మ ఏదైనా ఉంటే అది చేసుకోవటం ఏదో చిన్న చిన్న లౌకిక కర్మలు కూడా ఉంటాయి కదా దే డూ దాట్ దెన్ సన్యాసిన ఈ స్మృతి విహిత సన్యాసినహ ఉన్నారు కదా వీళ్ళకు కూడా కర్మ ఉంటుంది స్మృతి కర్మ విహిత సన్యాసులు ఉన్నారే వీళ్ళు దండం పట్టుకుని ఉంటారు ఆ దండ పూజ ఉంటుంది దండం ఇట్ రిప్రజెంట్స్ ఈశ్వర దెన్ ఫర్ ఆ దండానికి ఏదో ఒక గుడ్డలో ఒక చిన్న గుడికిలో ఉంటుంది దాని చుట్టూ కాషాయం కడతారు అంటే అది శివలింగానికి ప్రతీక సో స్నానం చేసేప్పుడు తాము మూడు మునకలు వేసి ఆ దండానికి కాషాయం ఒప్పి దానికి కూడా మూడు మునకలు వేయించి మళ్ళీ జాగ్రత్తగా కట్టి దానికి ఏదో బొట్టు అని దండానికి బొట్టు పెడతారు కదండి ఇప్పుడు సన్యాసులు కొంతమంది శివ శివారాధకులు సన్యాసులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఓ త్రిశూలో హను పుట్టుకుంటారు ఆ త్రిశూలానికి బొట్టు పెడతారు దానికి పూజ చేస్తూ ఉంటారు ఈ త్రిశూల దీక్ష అని చిన్న పిశలంతా త్రిశూలాలు అవి పట్టుకుంటేనే వీళ్ళు కంగారు పట్టుకుంటున్నారు ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకుంటే ఇంకేమైపోతారో అర్థం కాదు చిన్న చిన్న త్రిశూలాలండి ఉంటే రేపు త్రిశూలాలు అవి చేత కొట్టుకుని ఉద్దే శివశివ శివారు అడుపుతాడు వాడు అంత మాత్రానికే ఈ కాంగ్రెస్ మినిస్టర్స్ వాళ్ళు జిట్టరీ అయిపోతున్నారు అంటే వాళ్ళ భయం ఏంటంటే త్రిశూలాల మీద గంగ కాదు వాళ్ళకి ఈ త్రిశూలం పేరు చెప్పి ఓట్లన్నీ ఆడిపోతాడు వీళ్ళవుతాయో సో ఆరోగ్యంగా దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది కర్మ కర్మ చేస్తూ ఉంటారు త్రిశూలకి పూజ చేసుకుంటారు త్రిశూలం బిట్పై సౌండ్ బిట్ ఆర్డర్ బట్ దండం అనేది దానికి పూజ ఉంటుంది దండానికి పసుపు అవి బొట్టు పెట్టడం దండానికి విభూతి పెట్టడం దండానికి కాషాయం కట్టడం అది భోజనం చేసే టైంలో భద్రంగా పెట్టుకోవడం భోజనం చేసిన తర్వాత నిద్రలు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత దాన్ని పట్టుకుని పూజ చేయటం ఉదయం సాయంకాలం కూడా ఈ విధంగా కర్మానుష్ఠానం ఉంటుంది సో వాళ్ళకు కూడా కర్మానుష్ఠానం ఉందంటే భేద దృష్టతే వాళ్ళు కూడా భేద దృష్టిలోనే జీవిస్తూ ఉంటారు మీరు గమనించండి సో వాళ్ళు కూడా వాళ్ళకి భిక్ష ఏర్పాటు చేయాలనుకోండి ఉంటే ఏదో మీరు విధంగా భిక్ష పెట్టేస్తే కుదరదు ఆ భిక్షకి దానికి వ్యవస్థ ఉంటుంది దాన్ని దండానికి ఏదో నైవేద్యం పెట్టాలి కాబట్టి దాన్ని కొంచెం పద్దతిలో మీరు తయారు చేసి సమర్పించాలి వారు నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ప్రసాదం ఇస్తారు వారు భుజిస్తారు ఈ విధంగా ఇది ఏదో సింపుల్ నార్మల్ భిక్షలా ఉండదు కొంచెం ఇటు సబ్ ఎలాబొరేట్ కర్మ రిచువలిస్టిక్ గా ఉండదు ఎంటైర్ రిచువల్స్ బేస్డ్ ఆన్ ది దండా అండ్ ఆల్ దాట్ శంకరులు వాన ప్రస్థాహ సన్యాసిన స్వాశ్రమ విహితం కర్మ కున్నటువంటి వ్యవస్థితమైన కర్మ ఏదో ఉంటుంది ఇప్పుడు శివాన్ని శివుణ్ణి ఆరాధించి ఆయన ఉంటారనుకోండి ఆయనకి ఆ గురు పరంపర ప్రాప్తమైన శివలింగం ఒకటి ఉంటుంది రోజు శివలింగం ఉందంటే రోజు దానికి అభిషేకం చేసి ఏదైనా నైవేద్యం పెట్టాలి ఖాళీగా ఉన్నప్పుడు ఏకాదశి లాంటప్పుడు చాలా మంత్రాలు చెప్పి అభిషేకం చేయొచ్చు బట్ ఏదైనా ఉంటే ఏదో చిన్న అనువాకమైనా చెప్పి ఆ శివుణ్ణి ఎత్తి మీద రెండు నీళ్లు పోసి ఓ బెలముక్క నైవేద్యం పెట్టి అయిందనిపించాలి యూ షుడ్ నాట్ స్కిప్ ఇట్ అటువంటి విహిత కర్మ ఉండిపోతుంది ఆ కర్మల్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటారు దట్ ఈజ్ తపహ ఇంకా శ్రద్ధ శ్రద్ధ ఇప్పుడు కేవలము ఈశ్వరుని ఉందే శ్రద్ధ అని చెప్పిన ఆయన విషయ విద్యా విద్య అంటే ఉపాసన శ్రద్ధ అంటే కదండి ఉపాసనకి జ్ఞానానికి ఆత్మ ఆత్మ ఈశ్వర ఆత్మ జ్ఞానానికి జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానమే ఈశ్వర జ్ఞానం అని అందరు జనరల్ గా ఎప్పుడైనా వినండి మీరు ఈశ్వర జ్ఞానం అంటారా ఈశ్వర ఉపాసన అంటారు ఈశ్వర అంటే ఉపాసన ఆత్మ అంటే జ్ఞానం ఆత్మోపాసన అని ఈశ్వర జ్ఞానము అని అంటే అనొచ్చు మీరు బట్ నాట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ సో ఈశ్వరోపాసనకి శ్రద్ధ అంగం శ్రద్ధ ఈజ్ ది మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఆత్మజ్ఞానానికి స్టార్టింగ్ పాయింట్ శ్రద్ధ కంటే వైరాగ్యం స్టార్టింగ్ పాయింట్ దట్ కైండ్ ఆఫ్ ఇక్కడ వైరాగ్యం ఉండాలి అక్కడ శ్రద్ధ ఉండాలి వైరాగ్యం లేకుండా ఈశ్వరుని ఆరాధించటం ఒక కుదొరదు శ్రద్ధ లేనిదే ఆత్మజ్ఞానం కుదొరదు దట్ ఈస్ దే బట్ స్టిల్ విచ్ ఈస్ ది ప్రొడామినెంట్ క్వాలిఫికేషన్ అంటే ఈశ్వరోపాసనకి శ్రద్ధ ఆత్మజ్ఞానానికి వైరాగ్యం వైరాగ్యం కావాలి సో దాట్ టూ డిఫరెంట్ థింగ్స్ అని చేతను ఇక్కడ శ్రద్ధ అని అంటారు శ్రద్ధ అంటే ఇక్కడ ఉపాసన అని అర్థం విద్య విద్య అంటే ఉపాసన సో ఏమి ఉపాసన అండి అంటే హిరణ్య గర్భాది విషయ హిరణ్య గర్భోపాసన చేయాలి అంటే ఈ సకల జగత్తు ఈశ్వరుని యొక్క రూపమే అని అలా ఉపాసన చేయాలి అని శంకరులు మరి అలాగే చెప్తారు శంకరులు ఉపాసన అన్నారంటే విశ్వరూపోపాసనే భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో విశ్వరూపోపాసనని చెప్పారు ఇదో ఇక్కడ హిరణ్య గర్భోపాసనని చెప్పారు అంతేగాని ఆ సర్వాత్మభావానికి అనుకూలమైన ఉపాసనని పోషిస్తారు కానీ సర్వాలేదు ఆత్మ లేదు ఈశ్వరుడు ఇదిగో ఎక్కడో చోట ఉన్నాడు ఇలాగే ఉంటాడు ఆయనకి ఈ రూపమే ఉంటుంది ఆయన నామే పెట్టుకుంటాడు లేకపోతే విభూతే పెట్టుకుంటాడు ఆయనకు ఈ భార్యలో కలదు లేదా ఈ భార్యలో కలరు అని అలాగే ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేసేసి ఒక కండిషన్ చేసేసి స్పేస్ అండ్ టైంకి కండిషన్ చేసేసి ఇదిగో ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యి అని శంకర్లు చెప్తారా చెప్పరు భాష్యాల్లో అలా ఎక్కడా చెప్పండి అది మేము చేసుకుంటా అంటే చేసుకోవచ్చు ఏదో శంకరులు రచించిన స్తోత్రాలు కూడా లేకపోలేదు ఆ స్తోత్రాల్లో మీరు ఆ స్తోత్రాల్లో కూడా నాకు అలా ఎక్కడా కనపడలేదు దక్షిణామూర్తి స్తోత్రం ఉంది దక్షిణామూర్తిని ఎలా చెప్తారు ఇది ఇలా ఉంటాడు ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు వాళ్ళ మీద కూర్చుంటాడు మీరు ఉపాసన చేసుకోండి ఆయనేమో మీ సమస్త కోరికలను తీరుస్తారు దేవతలు అందరూ పూజిస్తూ ఉంటారు ఇలా చెప్తారా దక్షిణామూర్తి స్తోత్రం అలా ఉంటుందా అలా ఉండదు వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఉండదు దక్షిణామూర్తి స్తోత్రం ఈజ్ ఆల్టుగెదర్ ఇన్ డిఫరెంట్ స్టైల్ ఉంటే ఉపాసనని ఆరంభం చేసేసి సర్వాత్మ భావంలోకి తీసుకుపోతూ ఉంటాను ఇది ఆ స్థాయికి చెందిన ఉపాసన హిరణ్య గర్భోపాసన అంటే సకల ప్రాణులందు ఈశ్వరుడే ఉన్నాడు ఆ మనం ఆరాధించుకోవాలి ఎంతవరకు ఆరాధించాలి ఆ నాకు భేదము లేదు అని తెలిసేటంత వరకు దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇంకా ఈశ్వరుడికు నాకు భేదం లేదని తెలిసిందనుకోండి ఇంకేం ఆరాధిస్తారు రమణ మహర్షిని అడిగారు ఎలా దండాలు పెడుతున్నారు ఎవరికి దండం పెడుతున్నారని నాకు నేనే దండం పెట్టుకుంటున్నాను అహం మహాదేవ నేనే మహాదేవుడి నన్ను మమో మమ నమోస్తూ వర్షం నాకు నమస్కారం అవ్వుగాక అదేకండి మీకు మీరు నమస్కారం చేసుకుంటున్నారు అవును నేను ఆత్మరూపుణ్ణి ఆత్మా చెప్ప్రహ్మ అందరూ బ్రహ్మకి నమస్కారం చేస్తున్నారు కాబట్టి ఈ దేహం ఆ ఆత్మరూపమైన పరమేశ్వరుడికే నమస్కారం చేస్తుంది అది ఇంకా ద్వైత భావనే ఉండదు కానీ ఆ స్థాయి చేరుకోవటానికి ఇంకా కొంత డిలే ఉన్నట్లయితే ఏం పర్వాలేదు శ్రద్ధ సకల ప్రాణుల ఎందు సకల పంచభూతముల ప్రతి కణమునందు ప్రతి క్షణమునందు కాలమును కాలపురుషుడు ఈశ్వరుడు ప్రతి క్షణము వ్యాపించి ఉంటాడు సో ప్రతి కణమునందు ఈశ్వరుడు ఉంటాడు ఆ రకంగా చేయాలి జగన్ ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు ఉంటాడు ఇక్కడుంటాడు చారు ఉంటాడు ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా మిగతా చోట్ల ఎక్కడా ఉండడు అలా కాదు అలాగే ఈశ్వరుడు అంటే పొద్దున్నే ఉంటాడు సాయంకాలం ఉంటాడు ఇంకా మధ్యలో ఉండడు మధ్యలో మేము ఆఫీసులు డబ్బులు దస్తకాలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఈశ్వరుడు అంటే మళ్ళీ సాయంకాలమే ఉంటాడు ఏకాదశి నాడే ఉంటాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ సో క్షణ క్షణంలో ఈశ్వరుడు కణ కణంలో ఈశ్వరుడు సకల ప్రాణులలో ఈశ్వరుడు ఆ విధంగా ఉపాసన చేస్తారు గొప్ప గొప్ప ఉపాసన ఇటువంటి ఉపాసన ఒకటి సాందోగ్యంలో చెప్పారు సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యుపాసీత ఇది శాంత ఉపాసీత ఈ సకలము బ్రహ్మయే అని ఉపాసన చేయకుండా అలాగే శాంత ఉపాసీత ఏవో కామన్లు ఉన్నాయనుకోండి సకలము బ్రహ్మ అంటే ఉంటారు మీకు స్వర్గం కావాలని కోరుకుందనుకోండి స్వర్గం మంచిది మిగతావి చెడ్డవి కదా మిగతావి అన్డిజైరబుల్ సో ఇప్పుడు బ్రహ్మ డిజైరబుల్ అవుతాడా అన్డిజైరబుల్ అవుతాడా ప్రాబ్లం సో శాంతంగా ఏ రకమైన కామనులు లేకుండా సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఉపాసన చేయుట ఇంకా ఏదో భేదభావన ఉంది కనుక ఆ ఉపాసన దట్ ఈస్ ది శ్రద్ధ తపహ శ్రద్ధ రెండు సమాసం చేస్తే తపశ్రద్ధే తర్వాత ఉపవసంతి సేవంతే సో ఈ తపస్సుని శ్రద్ధని అంటే ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి కర్మలు చేస్తారు హిరణ్య గర్భోపాసన చేసుకుంటారు వాటిని సేవిస్తూ ఉంటారు చాలా పవిత్రమైన జీవితం ఎక్కడ ఉంటారు అరణ్యే వర్తమానా సంత అరణ్యంలో ఉండి చేస్తారు ఈ మనం చేశాను మీకు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని బికాజ్ ఇట్ ఇస్ సో వెల్ నో వై హిట్ ఇడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అరణ్యంలో ఉండి అంటే చేదస్ంగా ఇక్కడ అన్ని ఇళ్ళున్నాయి ఇక్కడ మనం హిరణ్య గర్భుని ఉపాసన చేయకూడదు అని కొంత దూరం పోయి అక్కడ నాలుగు మొక్కలు ఉంటే ఆ మొక్కల మధ్యని కూర్చొని చేయమని అభిప్రాయం కాదు కొంతమంది అలా చేసి ప్రయత్నం చేస్తారు అడుగు మీద కూర్చుంటారు చాలండి ఇంక ఇక్కడ నేను కొంతసేపు హిరణ్య జపం చేసుకోవాలి అని బుధం మీద కండువా వేసుకుని అక్కడ పక్కన ఒకటో రెండో చెట్లు ఉంటాయి మనవాళ్ళు చెట్లను నిలవనివ్వరు కదా ఒకటో రెండో చెట్లు ఉంటాయి ఆ చెట్ల మధ్యనే వెళ్లి కూర్చుని జపం చేసుకుంటాం మంచిది స్పిరిట్ ఈస్ గుడ్ బట్ వన్ ఇడ్ నాట్ బి లెటర్ అల్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ లెటర్ ఆల్ థింక్ ది పాయింట్ ఈజ్ గ్రామ్య సుఖాలు ఎక్కడుంటే అది గ్రామము ఇప్పుడు నలుగురు కూర్చొని పేకాడుకుంటున్నారు అనుకోండి మధ్యాహ్నం పూట భోజనం చేసి నిద్రపోయి పేకాడుకుంటారు ఏదో కాలక్షేపం అక్కడ కూర్చొని మీరు జపం చేశారంటే అది గ్రామం అది అక్కడ కూర్చుని జపం చేయటం సరికాదు ఎందుకంటే ఇంకా సంస్కారాలు మనస్సు మీద పడే అవకాశం ఉంది కనుక జ్ఞానికైతే ఏమీ సమస్య కాదు మరేం చేయాలి పక్కనే దేవాలయం ఉంది ఆ దేవాలయ వరుగు మీద కూర్చుని ఇంకా తరుపులు తీయలేదు అయినా పర్వాలేదు దేవాలయ వరుగు మీద కూర్చొని జపం చేసుకోవచ్చు క్లబ్లో కూర్చుని జపం చేసుకుంటానంటే కూడా బికాజ్ క్లబ్ ఈజ్ గ్రామం ఏదైనా ఇటువంటి చోట పవిత్రంగా క్లాసెస్ అవి జరిగే చోటం అయితే దేవాలయమో అయితే ఏదైనా సత్సంగ కేంద్రమో ఉన్నట్లయితే అక్కడ కూర్చుని ఏదైనా పుష్పం చూసుకోవడమో జపం చేసుకోవడమో చేస్తే సరిపోతుంది కాబట్టి మాకు అసమానం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకోండి మేక్ యువర్ హౌస్ అండ్ అరణ్య డోంట్ మేక్ ఇట్ ఎ గ్రామం అరణ్య అంటే అడవి కింద తయారు చేసి పెట్టమని కాదు అరణి యా అరణి హృదయ రణి హృదయము అనే అరణిని మథనం చేస్తారు మథనం చేస్తే దాని నుంచి విషం పుడితే ఆ విషాన్ని తిరస్కారం చేసేసి అక్కడ అమృతాన్ని మీరు ఆస్వాదిస్తారు కాబట్టి మీ ఇంట్లోనే మీరు కూర్చునే ఇంట్లో చక్కటి వాల్యూ చూసి కనుక చక్కటి వాల్యూస్ ఉండాలి చక్కటి వాల్యూస్ ఉంటే ఓ గోడకి ఇమ్రాన్ ఖాన్ ఫోటోను ఇంకో గోడకి చార్మినార్ బొమ్మ పెట్టారనుకోండి ఇంకక్కడ మీరు జపం ఏం చేస్తారు అలా ఉండకూడదు ఏదో శ్రీకృష్ణుడు యొక్క ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ పెడితే శ్రీకృష్ణుని ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి ఫోటోగ్రాఫ్ అక్కర్లేదు మామూలుగా గోడని గోడ కింద వదలొచ్చు మాకు ఒక వాతావరణం నిర్మాణం కావాలి శ్రీకృష్ణుని యొక్క ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి అర్థం పర్థంలోని పిచ్చి పిచ్చి పెట్టోలు పికాసోలో ఏదో పెట్టాల పికాసో మేబీ గుడ్ ఆర్టిస్ట్ ఐ నాట్ ఎగ్నెస్ట్ పికాసో అలాంటిది గుడ్ ఆర్టిస్ట్ అయితే పెట్టుకోవచ్చు బట్ అది మన సంస్కారానికి అనురూపంగా ఉండాలి నేను ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను లేకుండా పెద్ద ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోగ్రాఫర్ ఏదో తెలుసున్నాండి సింహం లేడి లేడికి దూకపోతున్న ఫోటోగ్రాఫర్ ఇట్ ఈజ్ ఎ వెరీ అన్డిసైడబుల్ ఫోటోగ్రాఫర్ అలాంటి ఫోటోగ్రాఫర్ ఆ హింస ప్రవృత్తిని బోధించే ఫోటోగ్రాఫర్తో పెద్ద ఆర్ట్ ఐదు పదివేల రూపాయలు ఇచ్చుకున్నాం చూడండి అన్ని రాంగ్ థింకింగ్ సో అలా కాకుండా ఇంటిని అరణ్యంగా చేసుకోవాలి ఇంట్లో ఏ గదిలోకి వెళ్ళినా ఆ భగవానుడి ఫోటోగ్రాఫ్ తర్వాత పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఫోటోగ్రాఫ్స్ తర్వాత మహాత్ములు లేకపోతే గురుదేవుల యొక్క ఫోటోగ్రాఫ్ అలాగే పూజా సాధనాలు అగరబత్తి అనో దీపంనో ఏదో పూజా సాధనాలు అతిథులకి సేవ చేసేటువంటి ఉపకరణాలు తర్వాత పుస్తకాలు మంచి పవిత్రమైన గ్రంథము అలాంటి వ్యవస్థ మనం ఇంట్లో చేసుకోవాలి ఇల్లు అరణ్యంలో ఉండాలి కానీ గ్రామంలో ఉండకూడదు ఓ చోట ఒక పశువు యొక్క తల కింద తల తరిగి దాన్ని అది తీసుకుని అలంకారం పెట్టడం పశువు యొక్క సేవస్సు అలంకారం దాని పక్కన గంధం మొన్న కైలాసులు ఒక మిత్రుడు డ్యాగర్ రోగట్టుకున్నాడు ఓ డాగర్ కొనేశాడు అయిపోయింది నాకు చూపించాడు అలా ఉంది స్వామి బాగానే ఉంది శుభం పోయామని జది డ్రాగర్ వాళ్ళకి జంజు రెడ్డి డ్యాగర్ అంటే అది కత్తి కత్తి చేతిలో ఉన్న కూడా ఊరుకోడు అసలు సాగు ఉంది అయిపోయింది ఇప్పుడు ఇద్దట్లోకి ఇంకొక డయాగర్ వచ్చింది ఎవడో ఈయన డ్యాగర్ కొనప్పుడు ఇంకొక ఈ సేల్స్ పీపుల్ ఉంటారు కదా ఇంకో డ్యాగర్ పట్టుకోండి కైలాసు దగ్గర ఇదంతా కైలాసు బేస్ క్యాంపులో ఆ టిబిటన్స్ అమ్ముతారు ఏవో నాలుగు వస్తువులు అమ్ముతారు వాళ్ళు సో ఇంకో డయాగార్ స్వామీజీ ఈ ట్యాగర్ కూడా కొనమంటారా అని అడిగారు అంటే నేను చెప్పాను ఇండియాలో రూల్ ఉన్నాయా సిక్స్ ఇంచెస్ దాటి ఎక్కువ పొడవైనటువంటి కత్తి ఉండటం ఇట్ ఈజ్ అని చెప్పాను అది నాకు తెలియదండి ఆ మరి ఇంకో అసంగతి కూడా ఉంది ఈవెన్ వెన్ యూ చెకిన్ ఇన్ ట్రైన్ flight, ఆయన ఫ్లైట్లో ఎలాగో వస్తారు కాట్మండు నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో చెకింగ్ బ్యాగ్లో కూడా నువ్వు చెక్కింగ్ చేస్తున్నావు కదా అని చిన్న చిన్న సీజర్స్ చిన్న ఏమైనా ఉంటే ఒప్పుకుంటారు కానీ గమ్మలు డాగర్లు పెడతా ఉంటే చెకింగ్ లో కూడా ఒప్పుకోరు అని చెప్పాను అమ్మో అని మళ్ళీ రికార్డ్ చేసేసి సో వైడ్ యూ వాట్ డాగర్ ఒక కట్టి రొట్టుకుని కొంచెం అక్కడ వేలాడి తీయడం వాటి ఆఫ్ సంస్ కరైటీస్ అంటే మేము ఏదో మాకు కొంత పరాక్రమం అది ఎక్కువ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ సో కరెక్ట్ వాల్యూ సిస్టమ్ ఉండాలి ఇంటిని అరణ్యంలో పెట్టుకోవాలి ఇంట్లో ప్రవేశించగానే శాంతమైన మనస్సు ఇంట్లో మ్యూజిక్ ఉందనుకోండి ప్రసన్నమైన మ్యూజిక్ ఉండాలి మంచి మ్యూజిక్ ఉండాలి నా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇంకా మీరు ఇంకెక్కడి నుంచి స్తోత్రాలునూ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యాసెట్లో పెట్టుకొని ఇంకేం పెట్టుకోతే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దాట్ ఐఎమ్ సేయింగ్ క్లీన్ మ్యూజిక్ ఉండాలి ఫుడ్ ఉండాలి మీరు నాన్ వెజ్ ఫుడ్ కలిగి ఉండి యూ కెనాట్ కాల్ ఇట్ అరణ్య ఇట్ ఈజ్ గ్రామ ఇట్ బికమ్స్ ఎ గ్రామ విచ్ ఈజ్ ఎ వెరీ అన్డిజైరబుల్ థింగ్ అన్ని వాల్యూస్ క్లీన్ ఉండాలి అరణ్యంగా పెట్టుకోవాలి భిక్షా భావన భోజనం చేయాలి మనం ఓ రూమ్ ఒకటి ఐసోలేట్ చేసుకుని దాంట్లో కూర్చొని జపం చేసుకుంటూ ఉండాలి పిల్లలు మన్న కొలగించాలి మనం పిల్లలు నష్టమనం డిస్టర్బ్ చేయక్కర్లేదు ఆ స్థితిలో మీరు అచ్చిపెట్టారనుకోండి యువర్ హౌస్ ఈజ్ అన్ అరణ్యం and you are a vanaprasthi. You can even be a sanyasi while remaining in the house. So āskriti ke manan jāgattaka, that is the idea. That is the idea. Parvata, śāntaha uparvata karana grāma. You say, āsāṅkarala, grāma padā ne pata ko che rāyena, ārānyāni ke paka ne grāma peter. Grāma anta imko artha anta indriya samudāya mon artha. స్వరణ గ్రామము గ్రామ అంటే గ్రూప్ సో పది పది ఇల్లు కలిస్తే గ్రామం కదండి ఇన్ దట్ సెన్స్ దట్ ఈజ్ ద వర్డ్ ఇట్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ థింగ్స్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇంద్రియ గ్రామా ఇంద్రియములు అనేక భోగాలని అనుభవిస్తూ ఉంటాయి గృహస్థాశ్రమంలో భోగానుభవానికి శాంక్షన్ ఉంది అభ్యనుజ్ఞ శాంక్షన్ యూకన్ ఎంజాయ్ అ ఫ్యూ థింగ్స్ గృహస్థుడికి ఆ అభ్యనుజ్ఞ యూ నీ నాట్ బీ వెరీ స్టింజీ అబౌట్ ఇట్ బట్ వానప్రస్థంలో ఇట్ ఈజ్ స్టింజీ భోజనము సింపుల్ గా ఉంటుంది ఇదికే భోజనం అనేది దృష్టాంతం చెప్పాను సకల భోగములు కూడా క్రమంగా రిజెక్ట్ చేయబడతాయి శాంతాహ అంటే అదే అర్థం ఉపర్వత కరణ గ్రామాహ శాంత పదానికి అర్థం అదే డోంట్ థింక్ ఇట్ ఇస్ అన్ ఇంటర్ప్రిటేషన్ శాంతాహ అంటే ఇంద్రియ వ్యాపారములు తగ్గించుకొనబడినవి శాంత శబ్దాన్ని కట్ ఉపశమము సో ఇయ ఇంద్రియ భోగములను తగ్గించుకుని అంటే నివృత్తి ధర్మనిష్ఠులే ఉంటారు ఊర్జ కామనలు కామనల్ని తీర్చుకుందుకు కర్మలు లౌకిక కర్మలు ఈశ్వరారాధనారూపమైన కర్మలు కామ్య కర్మలు అవలాగా ఏమీ ఉండవు కామనలన్నీ కూడా చల్లారి చేసుకుని అనవసరం ఇంకా సో సృష్టి నీరే కహ్ కసారహ అంటారు శంకరులు అయిపోయిందంటే జీవితంలో భోగానుభవానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి ఇంక ఊరికే ఏదో ఏదో పిచ్చి పిచ్చి భోగానుభవాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు జుట్టి తలబడిపోయింది అనుకోండి తలబడిపోయింది తలబడిపోయింది కథం దానికి ఏమో రంగు వేసి దాన్ని ఏదో రంగు వేశారనుకోండి మీకు తెలుసుకునే రంగు వేసుకుని అర్థంలో చూసుకుంటారు మీకు తెలుసుకునే పిల్లలకి గడ్డలు రంగు వేసారు అడుగుతండి అబ్బో ఎంత నల్లగానే వాట్ ఈస్ ది యూస్ ఐ విల్ బి రై గిట్ మళ్ళీ మూడు రోజులు తర్వాత మళ్ళీ రంగు వేసుకోవాలి ఇలా నేను మూడు వేల రోజులకు ఒకసారి రంగు వేసుకుని నెల రోజుల తర్వాత ఒకసారి వేసుకోవడం మర్చిపోయాను అనుకోండి మీకు అందరికీ తెలుసుకున్న ఓ స్వామిజీ రంగు వేసుకుంటున్నాడు రా నిజంగా నల్లగా అనుకున్నావు మీకు అందరికీ తెలుసు ఎందుకు ఇది ఎవ ఎవరు హూమ్ యూ వాంట్ టు డిసీవ్ యూ కెనాట్ డిసీవ్ అదర్స్ యూ కెనాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ రంగు అరణ్య శాంత ఉపర్వత కరణ అనారోగ్యం చేస్తే మందు వేసుకోవాలి కానీ ఊరికే శోభలు అలంకారాలు రంగులు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ నెససరీ సో ఇవన్నీ కూడా మానవులు లేనిపోనే సందర్భాలు కల్పించుకుని అనవసరపు కష్టాల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ గ్రహాలను పెట్టడం ఈ గ్రహం బాగోదా గ్రహం బాగదు చేసినవన్నీ వీడియో కల్పించుకుంటాడు మొత్తం దోషాలన్నీ కూడా పోగేసుకుని దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు అన్ని ట్రబుల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి పని కట్టుకున్నా థిస్ ఐ వాంట్ తీస్ ఐ వాంట్ తీస్ ఐ వాంట్ అని అన్ని డిఫికల్టీస్కి కావలసిన పరిస్థితులన్నింటినీ కూడా ఆ వేసుకుని ఆ బరువు మోసుకుంటూ ఈ లోపల దే స్టాప్ గివింగ్ దేర్ రిజల్ట్స్ మరి అవన్నీ నువ్వు సంపాదించుకుంటే మరి రిజల్ట్స్ ఇస్తాయి ఆ రిజల్ట్స్ దుఃఖరూపంగా ఉంటాయి అది ఈ దేవుడు కలిసి రాలేదు ఆ కలిసి రాలేదు అని కంప్లైనింగ్ నువ్వు యూ డ్రో యూ త్రో దిస్ బర్దిన్ అవే సీ నీకే గ్రహం కలిసి రాదో నేను ఇతరు అయితే ఓ మూలు కూర్చొని చక్కగా ఉన్నమ శివాయంతో కూర్చోం నీకు అన్ని గ్రహాలు నీకు కలిసి వస్తాయి ఏ గ్రహం నీ జోలికి రాదు శాంత ఉపరతకరణ ఒక ఎజెండా పెట్టుకుంటే ఆ ఎజెండాలో ఓ పాయింట్కి అడ్డు వస్తే ఈ గ్రహం అడ్డు వస్తుంది ఆ గ్రహం అడ్డు వస్తుంది ఆకాశంలో గ్రహాలే అడ్డు రాక్కర్లేదు మన చుట్టూ ఉన్న గ్రహాలే అడ్డు వస్తాయి చుట్టూ చాలా మంది గ్రహాలు ఉన్నాయి వీళ్ళే అడ్డు మీకు ఎజెండా ఉంటాయి ఏ ఎజెండా లేదు మీకేం కావాలి ఏం అక్కర్లేదు ఒక పట్టెడు మెతుకులు రెండు కప్పు కాఫీ కావాలి హూ విల్ అబ్జెక్ట్ టు దాట్ రోబు విల్ అబ్జెక్ట్